సంకీర్తన సంఖ్య నాలుగు వందల యాభై ఆరు అక్కర కొదగని అట్టి అర్థము లెక్కలి దండితో తనకుగాని ధరణీసు అది పండెనేమిరే బెండువడకేశనని నాలికె ఉండెనేమి ఉండకుండెనేమిరే తన్ను గానని ఎడపుల గుడ్డి కన్ను మొదల మొదలదిరిచనేమి మూసెనేమిరే వెదకి శ్రీపది సేవ వేడు గనివాడు చదివేనేమి చదువు చాలించిరే ఆవలనెవ్వరు లేని అడవిలోని వెన్నెల కావిరిగాసేనేమి కాయకున్ననేమిరే శ్రీవే గడేశ్వరు చేరని ధర్మములెల్ల తోవల నుండినేమి తొలగిననేమిరే